తొంభై ఎనిమిది పుచ్చువిత్తనము భూమిలో వేసిన జచ్చు గాని మొలక సాగదెందు కుచితాత్మలకు కుదరదు తత్వంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అండజ పిండజ ఉద్భిజములైన మూడు రకముల జీవరాశులలో ఏ జీవరాశి ఎందైనా ఒకే సిద్ధాంతము ఒకే నిర్ణయముగా ఒకే పద్ధతిగా పనిచేయు ఓ ఆత్మ వినుము విత్తనము వేయబడు నేల సారము లేనిదిగాని రాతి నేలగాని తేమ లేనిదిగాని అయితే వేయబడిన మంచి విత్తనము కూడా వృథా అగును అలాగే బోధను గ్రహించలేని మూర్ఖునికి ఎంత మంచి బోధ చెప్పినా అది వ్యర్థమే అగును ఒకవేళ భూమి మంచి సారవంతమైనదై తేమగలదైనా అందులో మంచి విత్తనము పడక పుచ్చిన విత్తనము పడితే అది మొలకెత్తలేదు అలాగే బోధను తెలియువాడు మంచి భక్తి విశ్వాసములుండి గ్రహించుకొను శక్తి కలిగి ఉండినప్పటికీ బోధను చెప్పు బోధకుడు సరియైన బోధ చెప్పలేకపోతే ఆ బోధ వాని మార్గమున నడిపించనూ లేదు అందువలన బోధ చెప్పించుకొనువాడుగాని బోధను గాని ఇద్దరూ సక్రమముగా ఉన్నప్పుడే భూమి విత్తనము రెండూ బాగుండి పంట పండినట్లు మోక్షము లభించగలదు అందువలన వినేవారందరూ శిష్యులు కారు చెప్పేవారందరూ గురువులుకారని కొందరన్నారు